కీర్తన రెండు వందల నలభై మాయకిదే సహజము మాయను గెలువరాదు మాయాదు కొలిచితే మన్నించునాతడే చేతికి లోనైనట్టుండు సృష్టిలోని వేడుకలు పోతరించి పట్టబోతే పోవునట్టటే ఆతుమలో వేసరి అలసి ఊరకుండితే వైతాలపు నీడవలెవచ్చు వెంట వెంటను తీపువలనే ఉండు దిష్టపు పదార్థాలు మేపుగొంటే మీసాలమీది తేనవును ఏపున నాసవిడిచి ఏరుపడి ఉంటేను మూపున గట్టిన చద్దై మూపించును తలపులోనే ఉండు తనలోని అంతరాత్మ తెలుపుకోబోతే పెక్కుదేవతలవును చలపట్టి ఈతనినే శరణన్ని కొలిచితే యలమి శ్రీవేంకటేశుడి ఈతడై రక్షించును